దభూతనా ప్రకృతిస్థాని కర్షతి మమైవాంశ జీవుడు పరమేశ్వరుని యొక్క అంశ కానీ అజ్ఞానం చేత తను ఏ తత్వము యొక్క అంశయో ఆ విషయాన్ని విస్మరించి తను దేనికి చెందడో దానితో వ్యవహరిస్తూ ఉంటాడు జీవుడు దీనికి ఒక కథ చెప్తా పూర్వానికి ఒక సింహ పిల్ల తల్లి నుంచి వేరై తల్లి యొక్క పెంపకం నుంచి జారిపోయి దూరం అయిపోయి ఫర్ వాట్ ఇవర్ రీజన్ గొర్రెల మందలో పడింది వెళ్ళి పడి ఆ గొర్రెల మందలో పెరిగింది సో గొర్రెలతో పాటుగా గెడ్డి తింటూ ఉంది గొర్రెలు గెడ్జి తిరిగి గడ్డి ఆకులు అలములు తింటాయి కదా ఈ సింహం కూడా ఆకులు అలములు తినేది గొర్రెలన్నీ కూడా మేమేమే అనే ఏదో ఉంటాయి అలాగే ఇది కూడా మేమేమే అంటూ పెరిగి పెద్ద అయ్యి గొర్రెలాగే బతుకుతుంది అప్పుడు ఒక సింహం చూసింది చూసి దీన్ని కొట్టుకుంది గొర్రెలన్నీ పారిపోయాయి దీన్ని కొట్టుకు ఇది పారిపోతుంది గొర్రెలాగా పట్టుకునే నీకు బుద్ధి లేదా నువ్వు గొర్రెలు కాదు నువ్వు సింహానివి అని చెప్తుంది అంటే ఇదంటుంది నేను గొర్రెలు కాకపోవడం ఏంటి అగో అది మా తల్లి గొర్రె వాళ్ళందరూ నా బ్రదర్ గొర్రెలు నేను గొర్రెల ఫ్యామిలీకి చెందిన దామను అనంటే నీకు బుద్ధి లేదు రా నాతోటి అని నీటి దగ్గరికి తీసుకువెళ్ళి నీటిలో చూడకూడదు అది నీటిలో చూస్తుంది చూస్తే అత్యద్భుతమైన దృశ్యం సింహం జూలు భయంకరమైన కూరలు గంభీరమైన వదనము గొర్రెలు రోజు చూస్తూ ఉండేది గొర్రెలు ఎదుగు అప్పుడు అంటున్నా అరే నేను గొర్రెలు కాదు ఎందుకంటే గొర్రె ముఖానికి నువ్వు సింహం ముఖానికి పోలికే ఉంది నేను గొర్రెను కాను అంటే మరి నేను అదే చెప్తున్నాను మరి అయితే నేను మేమే అంటున్నాను మేమే అన్నమానే ఇప్పుడు చూడ ఎలా నేను చెప్తా చూడు అని సింహ నాదం చేస్తున్నా అప్పుడు ఈ సింహము నాదం చేస్తుంది సింహ చేసి ఐ లయన్ కింగ్ ఆఫ్ ది ఫాదర్ అని డిక్లేర్ చేసుకున్నారు ఈ కథ వేదాంతంలో ఉంది దీన్ని వాల్ట్ డిస్నీ లయన్ కింగ్ అనేటువంటి దాంట్లో దీన్ని అడాప్ట్ చేసుకున్నారు మన వాళ్ళు ఎవరు చేయలేరు మన వాళ్ళకి వీళ్ళు అరేబియన్ నైట్స్ లేకపోతే ఏదో పక్క అవుట్ తీసుకొచ్చి అడాప్ట్ చేస్తారు మన దగ్గర ఉన్న దాన్ని అడాప్ట్ చేయటం జరగరు మీరు లయన్ కింగ్లో ఏదో ఉంది ఒకటి వాల్ట్ డిస్నీ మూవీ లయన్కి చూస్తే తెలుస్తుంది అక్కడ ఆ లయన్ మిగతా జంతువులతో కలిసి పెరిగి సరిగా ఈ కథలో చెప్పినట్టే ఉంటుంది అప్పుడు ఒక కోతి సలహా ఇస్తుంది లయన్ సినిమాలో ఆ లయన్కి నువ్వు లయన్వి యు యు యు ది కింగ్ ఆఫ్ ఫారెస్ట్ అని ఒక కోతి సలహా చెప్తుంది అదేవిధంగా శ్రీకృష్ణుడు సలహా చెప్తున్నాడు మనుష్య జీవుడికి మరే నువ్వు అనాత్మ పదార్థాలతోటి జతగూడి లైక్ దేహము జడము వీడి చేతనుడు జీవుడు చేతన స్వరూపుడు చైతన్యము అంటే తెలివి లేక ఎరుక ప్రకాశము అది కాలమునకు అతీతము ఎందుకంటే ఆ ఎరుకలోనే కాలం ప్రకాశిస్తూ ఉంటుంది దేశమునకు అతీతము దేశ పరిచ్ఛన్నము కాదు ఎందుకంటే ఎరుకయందు దేశం ప్రకాశిస్తూ ఉంటుంది అంటే కాలాన్ని దేశాన్ని కూడా వ్యాపించి ఎరుక ఉంటుంది సకల భేదములను వ్యాపించి ఉంటుంది భేదములన్నీ ఎరుకలోనే తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఆ ఎరుక యొందు భేదముండదు కాలం యొక్క పరిచ్ఛేదము దేశము యొక్క పరిచ్ఛేదము ఉండవు అటువంటి ఎరుక దాని పేరే పరమాత్మ అంటారు అది వీడి స్వరూపం కానీ వీడు అనాత్మలైనటువంటి దేహము ఇంద్రియములు మనస్సులతో జతగట్టి గుర్రెల మందలో చేరిన స్నేహము వలె వీడు బతుకుతున్నాడు ఈ జీవలోకంలో కాబట్టి శ్రీకృష్ణుడు వాడిని ఉద్దేశించి చెప్తున్నారు ఆయన నువ్వు దేహము ఇంద్రియములు మనస్థనే అనాత్మ వస్తువుల కోవకు చెందినవాడు కావు ఈ సంసారానికి చెందిన సంసారం అంటే అనాత్మ సంసారానికి చెందినవాడు కావు బై మిస్టేక్ సంసారంలో పడి ఉన్నావు నీవు నా అమ్మిస్టరీ అని చెప్తున్నాడు భక్తులు సాధన చేస్తూ ఉంటారు నేను ఇంకా ఈ టాపిక్ మీద కొద్దిసేపు మాట్లాడుతున్నాను ఏమైనా శ్లోకం పూర్తి చేయడానికి ఎంతసేపు పుడుతుంది పై భక్తులు సాధన చేస్తూ ఉంటారు సాధనలో వాళ్ళు ఏమేమో పద్ధతులు అవలంబిస్తారు పువ్వులు తుంపుకొచ్చి దేవుడికి సమర్పించడం ఆకులని దూసేసి అవన్నీ తీసుకెళ్ళి దేవుడికి సమర్పించడం ఇలాంటివి ఏవో చేస్తూ ఉంటారు ఇది ఓకే ఇన్ ఇట్స్ సమ్ కలర్ కానీ ఉత్తమోత్తమమైన సాధన అహంత మమత వాటికి చెంది ఉంటుంది సాధనలలో కల్లా ఉత్తమోత్తమైన సాధన అహంత అంటే నేను అనే భావన ఈ నేను అనే భావనని మీరు ఎక్కడ పెడుతున్నారు మనం చూసుకోవచ్చు మన మన కేసు మనం తిరిగి చూసుకోవచ్చు ఒకసారి ప్రస్తావన నేను కొంతవరకు చేసుకుంటాను మన కేసు మనం చూసుకుంటే నేను నేను అనగానే పద్మారావు నగర్ సికింద్రాబాద్ గుర్తుకొస్తుంది కాబట్టి నేను దేనికి చెందినది పద్మారావు నగర్కి చెందినది సికింద్రాబాద్కి చెందినది అంటే మనం సంసారానికి చెందినట్టుగా మనం భావిస్తాం కాబట్టి అహంతను సంసారంతో కట్టివేయటం ఇది మనం చేసిన పెద్ద అపరాధము ఈ అహంకను సంసారం విడదీసి జ్ఞానము చేత నేను సంసారములకు చెందిన అహం కాను నేను పరమేశ్వరులకు చెందిన అహం అహం ఈశ్వరస్య నేను ఈశ్వరులకు చెందిన వాడను ఇక మమత నాది ఇల్లు నాది ఈ డబ్బు నాది ఈ బంగారం నాది ఈ వజ్రములు వైడూర్యములు నాది వజ్రములు వైడూర్యములు ఏమిటండి అదన గిండా కొనకొస్తాయా కడుపు కడుపు ఆకలి తీరుస్తాయా దాహం తీరుస్తాయా ఎందుకు అవి నావి అని వీడు ఏవైతే నావి కావో వాటిని నావి నావి అంటూ ఉంటాడు మమాను మమతను తీసుకువెళ్ళి అనాత్మ వస్తువులు జడములు దృశ్యములు నశ్వరములు అయిన ప్రాపంచిక విషయాలకి మమకారాన్ని ముడిపెడతాడు ఈ షుడ్ నాట్ డూ దాట్ వాట్ లక్ష మమర భగవాన్ేరా హై అహం భగవత నేను భగవంతునకు చెందినవాడను భగవంతుడు నావాడు అని ఇది అహంతను మమతను ప్రపంచ విషయముల నుండి విడదీసి భగవంతునకు కనెక్ట్ చేయడము ఇది సాధనలో ఉత్తమోత్తమైన సాధన మనిషి ఏం చేస్తాడు అహంతని మమతని సంసారానికి పెట్టుకుంటాడు నేను సంసారంలోకి చెందిన వాడము ఈ సంసారంలో ఉన్నటువంటి ధన కనక వస్తువాహనాదు నావి అని అహంతను మమతను సంసారానికి పెట్టుకుని దేవుణ్ణి పూజిస్తానంటాడు ఆ పూజ అది చాలా అల్పమైన సాధన అవుతుంది తప్ప ఆ పూజ చే పూజ పూజ దేవుని ఆ సాధన అల్పమైన సాధన ఎందుకంటే అజ్ఞానముతో కూడిన సాధన జ్ఞానం ఏమిటి అహం ఈశ్వరస్య అంశ నేను ఈశ్వరులకు చెందినవాడను భగవంతుడు నావాడు అని అహంతను మమతను ఈశ్వరుని వైపు కట్టడం మానేసి ఆ రెండింటినీ సంసారంలో ఫిక్స్ సంసారంలో ఉండే ఆకులు పువ్వులు వీటన్నింటినీ దుంపి దుంపి దేవునికి సమర్పిస్తాను కాబట్టి అహంతను మమతను మీరు భగవానులకు అప్పగప్పగలరా అది ఉత్తమోత్తమైన సాధన సో ఇది మమైవాంశ జీవలోకే జీవభూత సనాతన ఇప్పుడు చూడండి మమ నేను భగవంతునకు చెందిన వాడను అని గుర్తించడం మానేసి దేహమునకు చెందినవాడను అని దేహంతో కనెక్షన్ పెట్టుకుంటాడు ఈ దేహమే నేను ఈ దేహము నాది దేహమునకు చెందినవాడను ఇల్లు వాకిలి వీటికి చెందినవాడను బంధువులు ఉంటారు భార్యాభర్త కొడుకు కోడలు ఇలాగే ఉంటాయి చాలా ఉంటాయి వీళ్ళందరికీ నేను చెందినవాడను వీళ్ళు నాకు చెందిన వాళ్ళు తర్వాత బంగారము ధనము ఇవి వీటికి నేను చెందినవాడను అని వీడు తనను వీటన్నిటితో కనెక్ట్ చేసుకుంటాడు నిజానికి ఇవన్నీ కూడా ఇవన్నీ అంటే ఏమిటి దేహము తర్వాత ధన కనక వస్తు వాహనాదులు తర్వాత భార్యాపుత్రాది బాంధవ్యములు ఇవన్నీ కూడా వీటిలో ఏ ఒక్కటి మనం తెచ్చుకుని వచ్చామా ఈ లోకంలోకి ఏ ఒక్కటైనా మనతో పాటు తెచ్చుకున్నామా లేదు దేహాన్ని కూడా ఇక్కడే తయారు చేసుకున్నాం తప్ప దేహాన్ని కూడా తెచ్చుకోలేదు నెంబర్ వన్ వీటిలో ఏ ఒక్కటైనా మనతో తీసుకువెళ్ళగలుగుతామా దేహము బంధువులు కనకనక వస్తువాహనాదులు ఏ ఒక్కటైనా వీటితో తీసుకువెళ్ళగలమా లేదు కథల్ని మీరు పట్టించుకోకూడదు కథల్లో ఏమని చెప్తాడు ఆయన తన భార్యను తీసుకుని వైకుంఠానికి వెళ్ళేదంటాడు అలాంటి కథల్ని పట్టించుకోకూడదు మీకు ఏమనిపిస్తోంది నా భార్య నా భర్త నా కొడుకు అని మనం ఒక జీవితకాలము వెంపర్లాడతాము నా నా అన్న వాళ్ళని ఎవరైనా ఒకరిని పోని మనతో పాటు పట్టుకెళ్ళచ్చు కదా పట్టుకెళ్ళగలుగుతాను పోని వాళ్ళు ఏమన్నా అలా వస్తారా నాన్నగారు నేను కూడా మీతో పాటు వస్తానని అంటారా కాబట్టి నా నా నా అని ఇంకా అల్లం చేయడమే తప్ప వీటిలో ఏ ఒక్కదాని మనతో తీసుకు వెళ్ళలేము సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ వీటిలో ఏ ఒక్కటైనా మన యొక్క అజమాయుష్యులో అధిపాజ్ఞలలో ఉంటుందా బాడీ మన అధిపాత్యంలో ఉంటుందా ఘన కనక వస్తు వాహనాలు మన అధిపాజ్ఞలలో ఉంటాయా భార్యాభర్తాన్ని ఉరికే గడబడే తప్ప వాళ్ళు ఎవరైనా మన అధిపాత్యంలో ఉంటారా అంటే వాటిని తీసుకురాలేదు వాటిని తీసుకువెళ్ళేది ఉన్నప్పుడు కూడా అవి మన అధుపాఠ్యములలో ఉండవు మరి వాటిని పట్టుకుని నా నా నాని హౌ కెన్ యూసే దాట్ హౌ కనెక్టెడ్ టు దాట్ ఇన్ స్పైల్ ఆఫ్ దాట్ వీ ఐడెంటిఫై విత్ ఆల్ దీస్ థింగ్స్ దీని పేరే అజ్ఞానము కాబట్టి అజ్ఞానాన్ని వదిలిపెట్టి మనము ఒక సత్యాన్ని గుర్తించే ప్రయత్నం చేయాలి ఏమిటంటే నేను ఈశ్వరులకు చెందినవాడను అనే సత్యాన్ని మన హృదయంలో గుర్తించే ప్రయత్నం చేయాలి చేయాలి అదేమన్నా మరి మీరు ఆలోచించాలి దాని గురించి అంటే కొంతమంది ఏమంటారంటే మేము సంసారంలో ఉండి మాకు బాధ్యత ఉన్నాయండి అంట ఇట్ ఈజ్ రాంగ్ ఐ తెలియదు మీరు సంసారి కాదు మీరు భగవంతునికి చెందిన అంశ సంసారానికి చెందిన వారు కాదు మీరు అదే కదా పాఠం కాబట్టి ఇటువంటి ఇవన్నీ కూడా తప్పించి పారిపోయే వేషాలు సత్యాన్ని స్వీకరించడం ఇష్టం లేనప్పుడు మనం ఏమంటాం మేము మనం సంసారులు కదండి మీరు సంసారులు కాదనే కదా పాఠమే అది కదా మీరు సంసారులు కాదు మీరు ఈశ్వరుని యొక్క అంశాలు యు హ్యావ్ టు రికగ్నైజ్ దాట్ కాబట్టి మమైవాంశ సాధారణంగా సాధకులు భక్తులు పెద్ద మిస్టేక్ పోహుత చేస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే మైండ్ని మనస్సుని దేవుని మీద నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు మాల తీసుకుంటాడు ఓ నమ శివాయ అంటాడు ఓ నమ్మ శివాయ ఓ నమ శివాయ నాలుగు సార్లు అనేప్పటికీ మనస్సు శివుని మించి ఎక్కడికో పోతుంది నాలుగు సార్లు అనేప్పుడు అది ఎక్కడికోపోతే మాల అయిపోయేప్పుడు గుర్తు స్నోహం మాల ఇంతవరకు మనస్సు శివుడి మీద లేనే లేదు ఎక్కడెక్కడో తిరుగుతోంది మనస్సు అని మాల అయిపోయేప్పుడు గుర్తుకొస్తుంది గుర్తుకొచ్చినప్పుడు వీడు మనస్సులో ఖేద పడతాడు నేనేమో శివుడు మంత్రాన్ని ఉచ్చరిస్తూనే ఉన్నాను కానీ మనస్సు మాత్రం శివు దేవుడి మీద లగ్నం అవటలేదు అని మళ్ళీ ప్రయత్నం అంటే ఇదే ఎఫర్ట్ దానివల్ల ఏమవుతుందో తెలుస్తున్నాండి అంటే మరి జపాన్ని నేను వ్యాఖ్యానిస్తున్నానని మీరు అన్యథా భావించకూడదు వ్యాఖ్యానం జపాన్ని వ్యాఖ్యానించకపోతే మరి స్టాక్ మార్కెట్ వ్యాఖ్యానించమంటారా పోని కాబట్టి జపాన్ని వ్యాఖ్యానించాల్సి ఉంటుంది ఇంక దేన్ని వ్యాఖ్యానిస్తాం గీతలో కాబట్టి ఊరికే మాల తిప్పడమే విదిలింది తప్ప మనస్సు దేవుని మీద లగ్నం అవ్వటమే లేదు ఊరికే హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ హరే రాము ఊరికే వేరు మచ్చ పడిపోయేట్లాగా మాల తిప్పేయడమే తప్ప కృష్ణుడు దాన్ని కృష్ణుడు ఉన్నాడు మన మనస్సు మన దాన్ని దాని దాన్ని ఇటువంటి దీనివల్ల ఏమవుతుంది ఎఫ్యూ థింగ్స్ హ్యాపీన్ ఏమిటి కంటిన్యూస్ రిపిటేషన్ వల్ల మనస్సు డల్గా తయారవుతుంది మైండ్ బిన్స్ డల్ దానికి ఒక సూక్ష్మంగా ఆలోచించే శక్తిని కోరుతూ నెంబర్ వన్ నెంబర్ టూ మన మనస్సు దేవుడి మీద నిలబడటం లేదు అనే ఒక ఘర్షణ కాన్ఫ్లిక్ట్ వీధిలో ఉంటుంది పైకి ఉంటే బడాయిలు చెప్పినా మన పైకి బడాయిలు చెప్పొచ్చు మెడలో గట్టిగా పెద్ద మాల ఒకటి వేయొచ్చు ఒళ్ళ కూడా సింబల్స్ ఒళ్ళంతా సింబల్స్ పెట్టుకోవచ్చు కానీ లోపల తెలుస్తూ ఉంటుంది ఏమని దేవుడి మీద నిలబడటం లేదు అని తెలుస్తూ ఉంటుంది ఘర్షణ నిర్మాణము కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చాయి చూడండి మనస్సు డల్ అయిపోతుంది కాన్స్టెంట్ రిపిటేషన్ వల్ల మనస్సులో ఘర్షణ నిర్మాణం అవుతుంది ఈ విధంగా సాధకులు భక్తులు కూడా ఇటువంటి మిస్టేక్ చేస్తూ ఉంటారు మీరు ఈ మిస్టేక్ ఎందుకు వచ్చిందంటే ఇలాగా మీరు మీ అహంతను మమతను సంసారంలో పెట్టి మనస్సును దేవుడి మీద పెడతారంటే ఇట్ డజంట్ వర్క్ మీరు తల్లిని తల్లి ఇంటి దగ్గర ఉండి పిల్లాడిని స్కూల్లో పెడతానంటే వాడు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు అంచేతనే స్కూల్ వాళ్ళు ఏమని చెప్తారంటే కొద్ది రోజులు అమ్మగారు మీరు కూడా వచ్చి స్కూల్లో కూర్చో ఉంటుంది అని చెప్తారు అలాగే ఉంది సిస్టమ్ అమెరికాలో అలాంటి సిస్తం ఉంది ఎందుకంటే ఈ పిల్లవాడు స్కూల్కి వెళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు మూడు గంటలు ఏడుస్తూ ఉంటాడు ఎందుకండి పాపం ఆ పిల్లవాడిని హింస పెట్టడం ఆరోగ్యానికి కూడా మంచిది కాదు కాబట్టి వాళ్ళు ఏమైనా చెప్తారంటే ప్రైమరీ నర్సరీతో స్కూల్ ఉంటుంది కదా వాళ్ళు ఏం చెప్తారంటే అలవాటు అయ్యే వరకు అమ్మ మీ పిల్లాన్ని ఎత్తుకుని వచ్చేస్తే ఉంటుంది వీడు వెళ్ళి పిల్లాన్ని ఎత్తుకుని ఆ పిల్లాన్ని ఒళ్ళో పెట్టుకుని క్లాసులో కూర్చుంటు వాడు ఏడవకుండా కూర్చుంటాడు టీచరు వన్ అంటే వీడు వన్ అంటాడు టూ అంటే టూ అంటాడు ఎడవక్క ఈ లెర్నింగ్స్ సంథింగ్ క్రమంగా అలవాటు అయిన తర్వాత ఆ పక్కనే కూర్చోబెట్టేసి తన ఒళ్ళోని తీసుకెళ్ళి పిల్లాడి పక్కన కూర్చోబెట్టి ఈ అమ్మగారు వెళ్ళి పక్క రూమ్ లో కూర్చుంటారు వీళ్ళు పావుగంట అయిన తర్వాత ఏది చేయడనుకోండి ఇది కూడా అని వచ్చి వాడిని మళ్ళీ ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు అలా క్రమంగా స్కూల్లో దింపేస్తే చక్క వస్తారు స్కూల్ మూసేసే టైంకి వెళ్ళి పిల్లాన్ని కూర్చొస్తారు సో ఆ విధంగా మన అహంతని మమతని ఒకచోట పెట్టి సంసారంలో పెట్టి ఈ మనస్సుని దేవుడి మీద పెడతాను అంటే అది వర్కౌట్ కాదు ఇట్ ఫైన్స్ ఆల్ ది సైడ్ ఇట్ ఫైన్స్ కాబట్టి సాధకులు ఈ రహస్యాన్ని గుర్తించాలి కాబట్టి వాళ్ళు ఏం చేయాలి మనస్సు గురించి కంగారలేదు ముందు నేను అనే అనుభవము నేను అనే వేదికలదో దీన్ని ముందు ప్రపంచంతో పెట్టకూడదు ప్రపంచంలో నేను పెట్టకూడదు అంటే నేను దేహము నేను ఈ ధనములకు ప్రభువును నేను ఈ ఆస్తికి ఓనర్ని ఇలాంటి ప్రపంచంతో నేను కలపకూడదు సార్ నిజానికి ప్రపంచంతో నేనుకి సంబంధం లేదు ప్రపంచంలో ఉంది నేను కానీ ప్రపంచానికి చెందినది కాదు గెస్ట్ హౌస్లో ఉంటారు మీరు గెస్ట్ హౌస్ చెందిన వారు అవుతారా ఎవరు గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు కూడా మీ స్వంత ఇంటికి చెందిన వారే ఉంట గెస్ట్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా అలాగే ఈ ప్రపంచము ఇది గెస్ట్ హౌస్ ఇది జీవలోకే కాబట్టి జీవలోకంలో ఉంటామే తప్ప జీవలోకానికి చెందిన వాడము కాము నేను పరమేశ్వరుకు చెందిన వాడను అని ఎప్పుడైతే మీరు అహంతను మమతని ఈశ్వరుకు కనెక్ట్ చేస్తారో అప్పుడు ఏమవుతుందో తెలుసునండి మనస్సు అసలు ప్రపంచంలోకి వెళ్ళడం మానేసి అది ఈశ్వరునితోటి తనంత తానుగా కనెక్ట్ అవుతుంది కాబట్టి సాధకులు ఈ మిస్టేక్ని అర్థం చేసుకోవాలి తెలిసిందండి ఇంకొక విషయం మన మనసు జీవలోకే జీవుడు అనగా ఇవ్వడు వాడు మనిషిగా ఉన్నా పశువుగా ఉన్నా పక్షిగా కిరిమి కీటకము ఏ రూపంలో ఉన్నా జీవుడు స్పర్ధల్లో ఉన్నా నరకంలో ఉన్నా జీవుడు పుణ్యాత్ముడైనా పాపాత్ముడైనా జీవుడు పండితుడైనా పామరుడైనా ఎవడైనా కూడా ధనవంతుడైనా భేదవాడైనా జీవుడు ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో ఉన్నా పరమేశ్వరుని అంశం స్వర్గంలో ఉన్న జీవుడు దేవుడు అంశం నరకంలో ఉన్న జీవులు ఇంకొక దాని అంశం అవే ఇది ఒక గొప్ప కనువి వెరీ బిగ్ థింగ్ ఇట్ ఇల్స్ ఎందుకంటే మనం ఏం చేస్తాం దేవాలయంలో ఉన్న జీవుడేమో దేవుడికి దగ్గరని మార్కెట్లో ఉన్న జీవుడేమో దేవుడికి దూరమని మనం అనుకుంటాం ఇది ఎలా ఉందంటే గట్టికి దగ్గరలో ఉన్న కెనటాలు గట్టికి చెందినవని లోపల సముద్రంలో ఉన్న కెనటాలు మాత్రమే సముద్రానికి చెందినవని అనుకుంటే ఎంత తెలివి తక్కువ ఇదే కాబట్టి జీవుడు ఎక్కడ ఏ రూపంలో ఉన్నా భగవాను అంశయే అది గమనించాలి మమై అంశ తర్వాత అంశ అంశిని చేరుకొనుట అంత సరళమైనది మరొకటి ఉండదు ఇప్పుడు కెరటము అంశ సముద్రము అంశి ఈ కెరటము సముద్రమును చేరుకోనటానికి ఎంత తపస్సు చేయాలి ఏమి సాధన చేయాలి ఏం చేయాలి ఏమి చేయటర్లా అంత సరళమైనది అదే కానీ ఇంకొకటి ఉండదు ఎటొచ్చి ఈ అంశ అంష్ఠివైపు అభిముఖంగా ఉండాలి అంతే అంష్ఠివైపు అభిముఖంగా ఉంటే చాలు దాన్ని సుముఖత అంటారు అంశ అంష్ఠివైపు సుముఖంగా ఉంటే వెళ్ళి అంశిలో ఐక్యమైపోతుంది మనం భగవంతుని అంశం అయి ఉండి భగవంతుణ్ణి మనకి ఇంత కష్టం ఎందుకు అవుతుంది మనం భగవంతునికి దూరంగా ఉండి భగవంతుడి నుంచి విడిపోయి ఉన్నట్లయితే భగవంతుణ్ణి చేరుకోవడం కష్టం అవడం సహజం ఎక్స్పెక్ట్ చేయొచ్చల్లాగా కానీ మనం భగవంతుని అంశలమై ఉన్నాము ఎలా అయితే కెరటములు తరంగం సముద్రం యొక్క అంశంలో ఘటాకాశ మఠాకాశాలు మహాకాశం యొక్క అంశంలో అదేవిధంగా సూర్య ప్రతిబింబములన్నీ కూడా సూర్యుని యొక్క అంశలో అదేవిధంగా మనము భగవాను అంశలమై ఉన్నప్పుడు మనల్ని మనకి భగవానుడు దొరకడం అంత కష్టం ఎందుకు అవుతుంది భగవాను కోసం మనం క్యాలెండర్లో డేట్లు ఫిక్స్ చేసుకుని టిక్కెట్లు కొనుక్కొని భగవాను దర్శించి రావడం కోసం అంత దూరం ప్రయాణం చేయడం ఇలాగంటి పరిస్థితి ఎందుకు నిర్మాణమైనది అసలు కనటము సముద్రాన్ని దర్శించడానికి రైలు ఇచ్చి ప్రయాణం చేసిందనుకోండి ఎలా ఉంది చెప్పడానికి వినడానికి విడ్డూరంగా లేదండి కెరట ఉన్న ప్రయాణం చేయడం ఏంటండి కెరట ఎక్కడుందో అదే సముద్రం కెరటాలన్నీ కలిసి బస్సు ఒకటి ఏర్పాటు చేసుకుని సముద్రాన్ని దర్శించడానికి వెళ్ళాడు ఇవి వివేకానందరం ఒక అర్థ చెప్పాడు సముద్రంలో చేపలన్నీ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు చేసుకుని మనం మరీ సంసారంలో పడిపోయాము భగవంతుని దృష్టే లేకుండా అయిపోయింది మనం భగవంతుడిని ఆరాధించాలి ఆ భగవంతుడి పేరేమిటి అని అవి వట్ల వట్లు చర్చించుకుంటున్నాయి అప్పుడు ఒక వృద్ధ కేరటము ఆ భగవంతుడి పేరు నాకు మా తాతగారు చెప్పారు నాకు బాగా తెలుసు అంటాయా చెప్పండి ఏమిటి ఆ పేరు భగవంతుడి పేరేమిటంటే సముద్రహ అని చెప్పింది భగవంతుడి పేరు ఓ సముద్రము భగవంతుడు సముద్రుడా అహ సముద్రాయ నమహ ఈ సముద్రుడు ఎక్కడ ఉంటాడు అంటే వైకుంఠ లోకంలో ఉంటాడు అని అవి నిర్ణయించేండి అప్పుడు మరి మనం సముద్రాన్ని ఆరాధించాలంటే ఏం చేయాలి అంటే మనం ఒక దేవాలయాన్ని కట్టుకుని ఆ దేవాలయం గర్భగృహంలో సముద్రుడిని ప్రతిష్ఠించుకుని మనం ఆరాధించాలి అని ఆ చేపలన్నీ కలిసి నిర్ణయించే అప్పుడు ఆ సముద్రుడు ఏ రూపంలో ఉంటాడో తెలిస్తే కదా మరి దేవాలయంలో ప్రతిష్ఠించడం సముద్రుడు ఏ రూపంలో ఉంటాడో అని ఆలోచిస్తే మళ్ళీ ఆ వృద్ధ కనటాన్ని అడిగితే సముద్రుడు పెద్ద సైజు చేపలా ఉంటాడని చెప్పింది అప్పుడు ఇవన్నీ కలిపి ఒక పెద్ద సైజు చేప యొక్క విగ్రహాన్ని ఒకటి తయారు చేసి దేవాలయం కట్టి రోజు దేవాలయంలో ఈ చేపలు ఆ సముద్రుడికి పూజలు ఇవి ఏ చేపలు సముద్రంలో ఉన్న చేప ఏమన్నా తెలిసిందండి మన పూజలో అండి అలా ఉన్నాయి దాట్ ఈజ్ వాట్ వీ హెయింగ్ కాబట్టి మనకి భగవంతుడు ఇంత దూరం ఎందుకైపోయినాడు మనము భగవంతుడు అంశి నేను అంశ ఇంత దూరం ఎందుకైపోయినాడు ఈ దూరం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అంశ అమిషిని చేరుకోవటము అత్యంత సరళం ఇప్పుడు అంశ అంషివైపు సుముఖముగా ఉండాలి అంశ అంశివైపు విముఖంగా ఉన్నట్లయితే అంశ అంశిని చేరటం చాలా కఠినమైపోయింది మనము సంసారము వైపు సుముఖులుగా ఉంటూ పరమేశ్వరుని వైపు విముఖులుగా ఉన్నాయి అప్పుడప్పుడు ఆపదలు వచ్చినప్పుడు భయాలు వేసినప్పుడో ఈ సంసారంలో ఆ పరమేశ్వరుల్ని స్మరించుకుంటూ ఉండబట్టి ఈ విధంగా పరమేశ్వరులకు విముఖులుగా సంసారము వైపు సుముఖులుగా ఉండడం చేత మనము ఈశ్వరుని అంశలమే అయినప్పటికీ ఈశ్వరునికి దూరంగా ఉండిపోయినాము కేవలము అజ్ఞానం చేతనే ఈ దూరము కల్పించబడినది అంచేతనే విశాఖశిలోపనిషత్తి ఏమని చెప్పింది తద్దురే తద్వంతికే మీరు ఈశ్వరుని వైపు విముఖంగా సంసారం వైపు సుముఖంగా ఉన్నంత వరకు ఆ పరమాత్మ దూరంగానే ఉంటాడు కానీ ఊ తద్ అంతికే ఎప్పుడైతే మీరు సంసారం వైపు పెడముఖం పెట్టి ఈశ్వరుని వైపు సుముఖులు అవుతారో అదే క్షణంలో మీకు ఆ ఈశ్వరుడు చాలా చాలా దగ్గరగా ఉంటాడు ఎంత దగ్గరగా ఉంటాడంటే కెరటలకు సముద్రము ఎంత దగ్గరగా ఉంటుందో అంత దగ్గరగా ఉంటాడు సంచేతనే మమైవాంశ జీవలు కాబట్టి ఈ మీమాంస ఈ చర్చ యొక్క అభిప్రాయం ఏమిటంటే మన జీవితంలో మనము వినాశము చెందేటువంటి వస్తువులకు ప్రాముఖ్యమును ఇస్తున్నంత వరకు వినాశము చెందేటంటే ఏమిటి ఇల్లు వాకిలి క్షేత్రములు అంటే పొలములు రియల్ ఎస్టేట్ డబ్బు బంగారము తర్వాత బాంధవ్యములు బంధుమిత్రి పెట్టులో కింద వేస్తారు బంధుమిత్రుల బంధుమిత్రుల అభినందనాలతో సో తనని తాను బంధుమిత్రులతో పెనవేసుకుని ఉంటాడు మనిషి సో ఆ విధంగా మీరు నాశ వినాశ శీలమైనటువంటి పదార్థములకు ప్రాముఖ్యమును ఇంపార్టెన్సును ఇస్తున్నంత వరకు మనము పతనము వైతే పయనిస్తూ ఉంటాము ఎప్పుడైతే వినాశము చెందే వస్తువులకు ప్రాముఖ్యాన్ని ఇవ్వడం మానేసి అవినాశి అంటే సనాతన అనే పదాన్ని ఇంట్రొడ్యూస్ అవినాశి ఆత్మ చైతన్యం నేను అనే అనుభవం అది అవినాశి దేహము పుట్టినప్పుడు ఉంది పెరుగుతున్నప్పుడు ఉంది దేహము డిక్లైన్ అవుతున్నప్పుడు కూడా అదే అనుభవము అలాగే ఉంది మార్పు చేర్పు లేకుండా నేను అనే అనుభవం మీరు చూసుకోండి మీ అనుభవాన్ని మీరు పరిశీలించుకోండి మీరు శోధన చేసుకోండి మీరు ఇక్కడ ఇక్కడ ముములుగా ప్రసాదం తీర్థ ప్రసాదాలాగా ఉండదు వేదాంతం అంటే తీర్థ ప్రసాదాలంటే ఏముంది మీరు చేయాల్సిందే ఉంటుంది కొంచెం పది మంది ఎక్కువ ఉంటే క్యూలో నిలబడ్డా ఉండే పని ఒకటి చేయాలి క్యూలో నిలబడితే ఆయన ఏమో తీర్థం ఇస్తే నోట్లో వేసుకుంటారు ప్రసాదం ఇస్తే నోట్లో వేసుకుంటారు లేదు చక్కపోతారు అలాగనుకుంటున్నారైతే వేదాంతం అంటే మీరు శోభన చేయాలి ఎంక్వైరీ చేయాలి నేను అనే మీరు ఎంక్వైరీ చేయండి మీ బాల్యంలో ఎలా ఉందో చూసుకోండి మధ్య వయసులో ఎలా ఉందో చూసుకోండి ఇప్పుడు ఎలా ఉందో చూసుకోండి ఇట్ ఈస్ ద సేమ్ దేహం మారిపోయింది మనస్సు మారిపోయింది నేను మారదు డబ్బు ఉన్నప్పుడు నేను అలాగే ఉంది డబ్బు పోయినప్పుడు అలాగే ఉంది పోయి డబ్బు మళ్ళీ వచ్చినప్పుడు కూడా నేను మారదు మనస్సు మారుతుంది బయట పరిస్థితులు మారుతాయి కాబట్టి ఆ నేను అనే అనుభవాన్ని శోధన చేసుకుని అది అవినాశి అని తెలుసుకుని ఆ అనుభవంలో నిలిచి ఉంటే దాన్ని ఆత్మనిష్ట అంటారు మీరు పరమాత్మలో ఐక్యమగుతుంది పరమాత్మ రెండు చేతులను చాచి మనల్ని తనలో తనలోకి తీసుకోవటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు ఆలస్యము అలా మన వైపు నుంచే ఆలస్యం మనైవాంశం జీవలోకే జీవభూత సనాతన ఆ ప్రకారం అక్కడికి అయింది ఏమంటే ఈ జీవుడు పరమాత్మ వైపు విముఖుడుగా ఉండి సంసారము వైపు సుముఖుడుగా ఉన్నప్పుడు వాడి గతి ఎలా గతి అంటే గమనము చలనము ఎలా ఉంటుంది అనే పాయింట్ని ఇప్పుడు చెప్తున్నారు కేవలం మనశష్టా నేంద్రియాన్ని ప్రకృతి స్థాని ఎప్పుడైతే పరమాత్మకు తాను అంశమో అని పరమాత్మకు విముఖుడైపోయి వినాశం చెందేటువంటి దృశ్యములు జడములు అయినటువంటి ప్రాకృతిక పదార్థములకు ప్రాముఖ్యమును ఇస్తూ ఉంటాడో అప్పుడు ప్రకృతి స్థాని ప్రకృతికి చెందినటువంటి మనస్సు ఇంద్రియములు వాటితో దేహము సంసారము దీన్నంతని కూడా మోసుకుంటూ బతుకుతూ ఉంటాడు ప్రకృతి స్థాని కరక్సతి ఆ అంశాన్ని చూస్తూ ఉన్నాం భాష్యకారులు అంటున్నారు మనస్టస్థాని ఇంద్రియాన్ని శ్రోత్రాదని ప్రకృతి స్థాని ప్రకృతి అంటే ప్రకృతి కార్యము అని అర్థం ప్రకృతి ఎన్ను ఉన్నాయి ఇంద్రియాలు ఇంద్రియంలో ప్రకృతి ఎందు ఉన్నాయి అంటే అర్థం ప్రకృతి కార్యమైన దేహంలో ఉన్నాయి అని అర్థం అదే ప్రకృతి స్థాని స్వస్థానే కర్ణశుల్యాద ప్రకృత స్థితాని ఇప్పుడు చెవి చెవి అంటే వినికిడి ఇంద్రియము సూక్ష్మంగా ఉంటుంది ఇంద్రియం కంటే కనపడేది కాదు అది దేహం కనపడుతూ ఉంటుంది ఇప్పుడు వినికిడి అనే ఇంద్రియము ఇంద్రియం ఎక్కడుంది దాని స్థానంలో అది ఉంది దాని స్థానం ఎక్కడ ఆత్మచైతన్యమా ప్రకృతియా ప్రకృతి ఎక్కడ ప్రకృతి అంటే ఇదిగో ఈ దేహములో మీరు తెలుగులో చేగోడి అనే మాట విన్నారా అది వికృతి ప్రకృతి వికృతి అని హై స్కూల్లో చదివా ఒక మార్పు ఉంటుంది ప్రకృతి చెప్తే వికృతి చెప్పాలి వికృతి చెప్తే మీ జనరల్ నాలెడ్జ్ ఉదోహరణ ఏం తెలుగు ఏం కొద్దిసేపు చెప్పండి ప్రకృతి వికృతి సంధ్య సంధ్య ఇంకా ఇలాంటివి ఉన్నాయి దేవుడు దయ్యము అది కాబట్టి ఇప్పుడు దయ్యం అంటే ఏమిటో తెలుస్తుంది దేవుడే చే తర్వాత మోఖము మోము మోగము మోగము లేకపోతే మోము రొంగు ఉంటాయి ఇప్పుడు చెష్కులి చే చెవిలో అంటే ఆ లకారం డకారం ఉంటుంది మీరు లాని దాగా పలుకుతారు మీరు గమనించారో లేదు శష్ కులి అంటే చేగోడి చెడి ఏ ఆకారంలో ఉంటున్నాయి ఈ ఆకారంలో ఇలా చెవి చెవిలోనే ఉన్నాము చెవుగోడి కాబట్టి కర్ణ షేష్ కులి అంటే చెవి అనే చెడి ఎందు శ్రోత్రం ఉంటుంది వినికిడి అనే ఇంద్రియం ఉంటుంది కర్ణ షేష్ ఆ షస్కులు అంటే మీరు మీకు తేలిగ్గా అర్థమవడం కోసం నేను వికృతి చెప్పాను ప్రకృతి చెప్పే వికృతి చెప్తే మీకు తెలుసుకో ఎందుకంటే చేగోడీలు లెగ ఉంటాయంటే చేగోడీలు ఇక్కడి నుంచే వచ్చే కొద్దిసేపు ఇటువంటి ఉన్నా కాబట్టి చెవి అనే చెగోడీ లోపల ఉంటుంది అది ఆ చెవినికడే అనే కన్ను అనే ఇంద్రియం ఎక్కడ ఉంటుంది చూపు ఎక్కడ ఇదిగో ఈ గోళకము కొంత గొయ్యిలా ఉంది చూడండి లోపలికి లోపలికి వెళ్ళి అక్కడ కనురెప్పలు లోపల ఐరిస్ వెనకాల రెటీనా అది ఆత్మలు ఉంటుంది ఏదో రాడ్స్ని ఏదో అంటారు ఆ స్కెల్స్ని రాడ్స్ ఏదో పేరు పెడతారు కాబట్టి అక్కడ వాటి ఎందుకు ఉంటుంది ఆ ఇంద్రియము కాబట్టి ఈ ఇంద్రియములన్నీ కూడా ప్రకృతి స్థానం అంటే తమ తమ స్థానములు కన్న శుష్కులు మొదలైనవి అవే ప్రకృతి వాటిని ప్రకృతి ఎందుకంటున్నారు అంటే ప్రకృతి కార్యములవి ప్రకృతి నుంచి పుట్టేది బయట ఉండే ప్రకృతి నుంచి పుట్టేవన్నీ వాటిని ప్రకృతి ఎందున్న వాటిని కర్షతి ఆకర్షతి లాగుతున్నారు ఇలా మోస్తూ ఉంటాడు మోస్తో మోస్తో ఎప్పుడో కుప్ప కూలిపోతాడు అప్పుడు ఈ జీవుడు ఏం చేస్తాడంటే పరమాత్మలో కలుస్తాడా పరమాత్మ మీకు విముఖంగా ఉంటే పరమాత్మలో ఎలా కలుస్తాడు ఇవన్నీ మోసుకుంటూ పోతాడు ఈ సూక్ష్మ శరీరాన్ని మోసుకుంటూ పోతాడు మనస్సు ఇంద్రియములను మోసుకుంటూ పోతాడు ఇప్పుడు మీకు మనస్సు భారంగా ఉందనుకోండి భారంగా అంటే బరువుగా బెంగగా దుఃఖంగా ఉందనుకోండి రైలు ఎక్కేసి లేకపోతే విమానాలు ఎక్కేసి ఢిల్లీ అప్పుడు ఈ మనస్సు ఎక్కడ ఉండిపోతుందా మీతో వచ్చేస్తుందా మీతో వచ్చేస్తుంది ఆ బరువు అంతా కూడా మోసుకుంటూ ఢిల్లీ ఎక్కేసి విమానం ఎక్కేసి ఆ బరువు అంతా మోసుకుంటూ ఢిల్లీ వెళ్ళిపోతారు సో అలా ఉంటుంది ఎటు వచ్చి ఢిల్లీ వెళ్ళి ఇంకో దేహంలోకి పోతారు ఇంకో దేహంలోకి ఎందుకు అంటే ఆయుర్దాయం అయిపోయింది ఈ దేహంతో ఎప్పుడు అయిపోతుంది ఈ దేహంలో ఆయుర్దాయము దానికి మళ్ళీ సైన్స్ సైన్స్ చెప్పాలి సైంటిఫిక్గా ఉండాలి శాస్త్రం అది దానికి ఏదో ఊహలు చేసి చెప్పకూడదు సైన్స్ ఏమిటంటే ఈ దేహము ఆ ప్రాణశక్తిని నిలబెట్టే సామర్థ్యాన్ని కోల్పోయినది కనుక ఆ ప్రాణశక్తి ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపెట్టి ఇంకో ఇంకో దేహాన్ని చూసుకుంటుంది ఇది ఎలాగంటే బుడగలో మీరు గాలిని బాగా ప్రెషర్ చేసి పెట్టారు బుడగ ఆ లోపల గాలి మంచి ఒత్తిడి మీద ఉంటుంది ఆ గాలి అలా ఎంతవరకు ఉంటుంది బుడగలో బుడగకి ఆ గాలి యొక్క ఒత్తిడిని తట్టుకునే శక్తి ఉన్నంతవరకు ఆ గాలి అక్కడే ఉంటుంది ఎప్పుడైతే బుడగని తట్టుకోలేక దివుస అంటే పగిలిపోతుంది అప్పుడు ఆ గాలి ఏమవుతుంది పగిలిపోతుంది సంథింగ్ లైక్ దాట్ కాబట్టి ఎవరైనా ప్రాణత్యాగం చేసినట్లయితే ఎందుకు పోయారు అని మీరు అనకూడదు ఇప్పుడు నేను చెప్పింది అదే ఎందుకు పోయారో చెప్పాను నేను ఇంకా ఆ దేహమునకు ఆ ప్రాణశక్తిని అట్టి పెట్టుకునే శక్తి లేదు కనుక పోయారు ఇది ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఎందుకు పగిలిపోయిందో చెప్పండి ఆ గాలి యొక్క ఒత్తిడిని తట్టుకోలేక అంతే కదా తర్వాత బల్బు ఎందుకు ఫ్యూజ్ అయింది బల్బు ఫ్యూజ్ అయిపోతుంది పూర్వకాలం బల్బులు ఫ్యూజ్ అయిపోతుంది ఎందుకు ఫ్యూజ్ అయిపోతుందంటే ఆ ఫెలమెంటులో ఎలక్ట్రిసిటీ ప్రవహిస్తూ ఉంటుంది ఎలక్ట్రిసిటీ ప్రవహించినప్పుడు వెలుగుతో పాటు వేడి కూడా వస్తుంది ఆ వేడిని ఆ పవర్ ఆఫ్ హీట్ని తట్టుకోలేక ఆ సెలమెంటు స్పష్టమవుతుంది దాంతో ఎలక్ట్రిసిటీ ఇంకో దూడకపోతుంది అదేవిధంగా ఎప్పుడైతే ఈ దేహము ఇంకా ఆ శక్తిని ప్రాణశక్తి అంటే అది ఎంత పవర్ ఉంది దాన్ని తట్టుకోలేదో దానికి శక్తి లేకుండా అయిపోతుందో దేహానికి సామర్థ్యం పోతుందో అప్పుడు ఆ ప్రాణశక్తి వీడిపోతుంది ఓకే కాబట్టి ఎవళ్ళైనా పోయారంటే కూర్చుని దుఃఖించాల్సిందేముందండి దేని మీద దుఃఖిస్తారు మీరు బుడగలు పగిలిపోతే దుఃఖిస్తారా దుఃఖిస్తారా ఎవళ్ళు పిల్లలు పిల్లలు ఏడుస్తారు బుడ బుడలు పగిలిపోయేది అనుకోండి ఇంట్లో పిల్లలు ఏడుస్తూ ఉంటారు ఎందుకు రా ఏడుస్తున్నారంటే బుడవలు పగిలిపోయిందని అప్పుడు పెద్దవాళ్ళు ఏమంటారో చాలా ఊరుకోండి వాటికి బొడవలు పగిలిపోకపోతే శాశ్వతంగా ఉంటుందా ఏమి అని నీతి చెప్తారు పిల్లలు మరి వీళ్ళ బుద్ధి ఏమైనట్టు వీళ్ళ బుద్ధి ఏమైనట్టు ఎవరైనా పోయినప్పుడు ఎవరైనా చెప్పాలి గతాశ నగతాసు నాను సోచించి పండితా అని చెప్పాలా అక్కర్లేదా మనలో పైన అనేక విషయాలు కవర్ అవుతున్నాయి సో వీడు ఆ పరిస్థితి చేరుకున్నాడు ఈ ఈ ఇంద్రియములను మనస్సును మోసుకుంటూ ఇంకో బాడీకి పోయే పరిస్థితికి వచ్చాడు ఎప్పుడు కస్మిన్ కాలే ఏ కాలమునందు ఈ పరిస్థితి శరీరం జదమాప్నోతి యఖ్యాత్క్రామతీశ్వర ైతాని సంజాతి వాయుర్గంధా నివాశయా ఈశ్వర అనే మాట వచ్చింది అక్కడ ఇప్పుడు మనం జీవుడి గురించి మాట్లాడుతున్నావా లేదంటే దేవుడు గురించి మాట్లాడుతున్నామా దేవుడి గురించి మాట్లాడుతున్నాం జీవుడి గురించి మాట్లాడుతూ మధ్యలో ఈశ్వర అంటే జీవుడే అవుతాడు అంతేగాని ఈశ్వర శబ్దానికి ఇంకో అర్థం చెప్పకూడదు అసలు ఈశ్వర అంటే అర్థం ఏంటంటే ప్రభువు అని అర్థం ప్రభువు ఇప్పుడు ప్రభువు అనే మాట మాట్లాడతాం లేదా దేవాలయంలో ఉండి ప్రభుకి మహిమ హయ అన్నారు అర్థం అంటే అప్పుడు ప్రభువు ఎవరు దేవుడు సందర్భాన్ని బట్టి బిడ్డ అలా కానపడిపోతున్నారు అంత ఏం కష్టమలేదు కదా దేవాలయంలో ఉండి ప్రభుకి మహిమ అపార అన్నారనుకోండి అంటే అక్కడ ప్రభు ఎవరు దేవుడు తర్వాత ఒక జమీందారి జమీందారు గారిని కలిసి ప్రభు సార్ ప్రభుజీ ఆ బడే ప్రభు హే హంపర్ కృపాకీజీయే అన్నారనుకోండి అప్పుడు ప్రభు ఎవరు ఆ జమీందారు అంటే ఆ సంస్థానానికి అధిపతి ఇప్పుడు మన భారతదేశాన్ని పరిపాలించే ప్రభువు ఎవరు మోడీ గారు అమెరికాని పరిపాలించే ప్రభువు ఒబామా గారు జగత్తవంతుని పరిపాలించే ప్రభువు పరమేశ్వరుడు ఈ దేహాన్ని ఇక్కడి నుంచి అక్కడికి మోసుకుపోతున్న ప్రభువు జీవుడు పరమేశ్వరుడు కాదు పరమేశ్వరుడు ఎందుకు మోసపోతాడు పరమేశ్వరుడు దేన్నే అక్కడికే మోసపోడు ఇప్పుడు ఇప్పుడు హైవే ఉంది హైదరాబాద్ విజయవాడ హైవే ఉంది మిమ్మల్ని విజయవాడ మోసుకుపోతుంది ఒకటి ఏమిటది కారా రోడ్డా కార్ రోడ్డు మోసకుపోదు అయితే మీరు అనొచ్చు రోడ్డు లేకుండా కారు రోడ్డు లేకుండా కారు మోసుకుపోతుంది మాకు తెలుసా మాత్రం రోడ్డు ఉన్నప్పుడే కారు మోసుకుపోతుంది బట్ రోడ్డు ఈజ్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఈస్ కార్ టెక్స్ ఫ్రమ్ థియర్ టు విజయవాడ సో చూడండి కాబట్టి దేవుడు అలాగే ప్రతి చోట హస్తక్షేపం చేసేసి మీకు వచ్చి సుఖాన్ని తీసేసి దుఃఖం పెట్టేసి దుఃఖాన్ని తీసేసి సుఖం పెట్టేసి మీరు ఇప్పుడు నాలుగు కాలాల పాటు బతుకుదామంటే మిమ్మల్ని చంపేసి అలాగే ఏమి చేయడు దేవుడు అలాంటివి చేస్తాడండి యుంట్ డూ ఆల్ దోస్ థింగ్స్ యు ఓంట్ డూ సో దేవుడు అలాంటివి ఏం చేయడు ఇప్పుడు మీరు కంపెనీలో పనిచేస్తున్నారు మోడీ గారు వచ్చి మీకు శాలరీ ఇస్తాడా మీకు రావాల్సిన శాలరీని కట్ చేసి ఆయనేం చేయడవాదా దేవుడు దేవుడు మీకొచ్చి దుఃఖాన్ని తీసేసి సుఖం పెట్టడు సుఖాన్ని తీసేసి దుఃఖం పెట్టడు మీరు నాలుగు కల్పాల బతకాలనుకుంటే మిమ్మల్ని అర్థ అర్థాంతరంగా తీసుకుపోయి ఇంకో చే ఏమీ చేయడాయన ఆయన సాక్షిగా ఉంటాడు మరి ఎవడండి ఈ దేహాన్ని విడిచిపెట్టి తన ఇచ్చేతనే ఈ దేహాన్ని విడిచిపెట్టి తన ఇచ్చ మరో దేహాల్లో ప్రవేశించి వాడు ఎవడు జీవుడు